సంఖ్య రెండు వందల తొంభై నిన్ను గొలిచితే చాలు నీయంత వాణిజేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది మంద్యుడవు భూపతి జేరితే కొంత భూమీయ ఏపున ఉన్నత పదమియ్యలేడు తీపుల ఇంద్రుని ఆరాధించితే స్వర్గమే కానీ ఏ పొద్దు చెడని భోగమియ్యలేడు నిన్ను గొలిచితే చాలు నీయెంత వాణిజేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాదివంద్యుడవు గరళకంఠు గొల్చితే కైలాసమీనోపుగాని గరిమ ధృవ పట్టము కట్టలేడు సరివిరించిగొల్చితే సత్యలోకమే కాని విరజానది దాటగా వెళ్లవేయలేడు నిన్ను గొలిచితే చాలు నీయెంత వాని జేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాదివంద్యుడవు న్నిటా మాయశక్తిశ్రయించి చూచితేనూ నిన్ను ఆశ్రయించక కాన్పించనీదు కన్నులెదుట శ్రీవెంకటేశీ శరణంటే ఎన్నగా నీవిచ్చే ఈవి ఎవ్వడో నీలేడు నిన్ను గొలిచితే చాలు నీయంతవాని జేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది మంద్యుడవు